పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడా సర్వలోకమునకు నువ్వు న్యాయధిపతివైన ఏసయ త్వరలో రానయ్యిన నా తండ్రి మహిమలు నివసించు ప్రభ పరమును వదిలి ప్రభ ఈ భోలోకమునకు ప్రభ మా కొరకై దిగి తండ్రి వినాయన వరలోకపు మన్నాగా మా వద్దకు పంపబడిన నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం చేస్తున్నా ప్రభ పరిశుద్ధుడో పరిశుద్ధుడో పరమదూతల చేత ప్రభ నిత్యము స్తుతి గానముల మధ్య పొగడబడుచినటువంటి నా తండ్రి నీకే వందనాలు స్తోతున్నాడు ప్రభ నీ సన్నిధిని ఏ కూడా ప్రభ యోగ్యలమైన అర్హత లేని ప్రభ అయినప్పటికీ నీ యొక్క బట్టి నీ యొక్క కృపాసనం ప్రభ ధైర్యంగా ముందుకొచ్చుటకు మీరిచిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మాలోని ప్రభ ప్రతి బలహీనతను కొట్టివేసి మా ప్రభ నత్యం సంపూర్ణ ఆరోగ్యంతో మమ్మల్ని నడిపించి మా ప్రేక్షక ప్రతివిధమైన శోధుల నుండి తప్పించుకుంటూ కావాల్సిన శక్తిని ప్రభనతని పరమశుద్ధాత్మాభిషేకము దయచేసి ఈ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి ఏసే నతండి ఎంత పొగడినా కూడా ప్రభ సరిపోని యొక్క నామ ఘనతను బట్టి మీకే వందనాలు తెలుస్తున్నాం అన్ని నామముల కన్నా పైనామము ఉన్నతమైన నామము ఘనమైన నామము ఏది అడిగినా పొందగలిగిన నామము ఏసు నామం ప్రభా నామంను మాకు మీకు వందనాలయ్యా ప్రభన తల్లి ఆ యొక్క నామంలో మాకు రక్షణ ఆ యొక్క నామంలో మాకు స్వస్థత ఆ యొక్క నామంలో మాకు సంపూర్ణ విడుదల ప్రభ మీరు అనుగ్రహించినారు మీకే వందనాలు తండ్రి యొక్క గొప్ప ప్రణాళికను బట్టి నీకే వందనాలు సోతలు చేస్తున్నాం ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ ప్రతి నడిపించండి ఇంకా ఎవరెవరు సేవలో ఉన్నారో ప్రభ వారిని కూడా ప్రభ మీరు నడిపించండి నా తండ్రి వారి సేవలను కూడా ప్రభ మీరి కార్యం జరిగించండి మీరు పొందండి నా తండ్రి రాత్రి కాలపు వాగ్దానములు రాత్రి కాలపు వాక్యమును నీక స్వరములు మాకు వినిపించండి నాయన మా తండ్రి మాలోని ప్రభ ప్రతి అయోగ్యతను కొట్టివేసి యోగ్యులుగా నీ సన్నిధిలో కూర్చొని ప్రభ నచంది నీ వినగలిగే ధన్యత మాకు దయచేయండి నా ప్రభా ఆటంక పరుసిన చీకటి దురాత్మ సమూహాలను ఏసు శక్తి కలిగిన ఆవంలో కాల్చివేస్తున్నా దేవా గొప్పవి గంభీరమైన వినాయన నచండి ప్రభ ఎంత పోగడినా కూడా చాలని ప్రభ నతని మా పట్ల మీరు ఎంతో చేసి ఉంటున్నారు ఇంతవరకు మమలు కాచి కాపాడి నడిపించి స్వస్థపరిచి తండ్రి ప్రభ ఈ విధంగా ఈ రీతిగా మేము కోడుకుంటున్న కృపను బట్టి నీకే వందనాలు సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే చెల్లిస్తూ ఏసు శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దృష్టించుమా నిర్దోషిణీ సమీన్సు నిపి దృష్టించుమా నిర్దోషిణీ సేమీన్ సుమా కీ విలుగునీ కలేకని వెలుగుని అంధకార మందుంటిని నేనంద మందుంటిని సిమీన్సు నే పాపి దృష్టి అందునికి దృష్టి నొసగి ఆదరించిన ప్రేమా కొందరిలో విశ్వాసము లేదని కనుగొనిన ప్రేమా అందునికి దృష్టి నొసగి ఆదరించిన ప్రేమా కొందరిలో విశ్వాసము లేదని కనుగొనిన ప్రేమా తన దారలతో కడిగి పరమునకు చేచటి ప్రేమ తన రక్త పుదారలతో కడిగి పరమునకు జే చెడి ప్రేమా పరమునకు జే చెటి ప్రేమా క్షిమీన్ నే పాపిని దృష్టించుమా నే నిర్ోషిణీ క్షమీన్సు మరణించినలా జరును మాట నొసగిలేపిన ప్రేమా మన్నిల్చుమని తండ్రిని మా కొరకై వేడిన ప్రేమా మరణించిన లా జరును మాటనుసగిలేపిన ప్రేమా మన్ని అల్సుమని తండ్రిని మా కొరకై వేడిన ప్రేమా మన పాపములను బాప శిలువల కడ తేరిన ప్రేమ మన పాపములను బాప శిలువలో కడ తేరిన ప్రేమా తిలువల కడ తేరిన ప్రేమా చిమీన్సుమా నే పాపిని దృష్టి సుమా నిదోషిని కానలేకని అందకార మందుని నిరంధకార మిని క్షమించు మా నే పాని దృష్టించు మా నిర్దోషిని క్షమించుమా థ్యాంక్ యూ బ్రదర్ ఎప్పుడో నిరాకర సమయం ఎప్పుడో నిరాకర సమయం ఏ సుప్రభువామా విమోచక ఎప్పుడో నిరాకడ సమయం తండ్రికి గాని మరి ఎవరికి తెలియరాని మర్మవిధి తండ్రికి గాని మరియు వరికి తెలియరాని మర్మమిది ప్రియతనయుడవు అతి వినయుడవు ప్రియతనయుడవు అతి వినయుడవు పరమ తండ్రి పంపు ఇలా రానున్నావా ఎప్పుడో నిరాకడ సమయం ఏ ప్రభువా మా విమోచకా ఎప్పుడో నిరాకడ సమయం దొంగను బోలియు రానుల్వా దొంగను బోలి రానుల్వా ది నమో మరీ గడియో అవిధేయులపై ఉగ్రత చూపుచు అవిధేయులపై ఉగ్రత చూపుచు ఆది ఉగ్ర రూపుడు అయ్యి మేఘములపై రానున్నావా ఎప్పుడో నిరాకడ సమయం ప్రభువా మా విమోచక ఎప్పుడో నిరాకరణ సమయం ఓ ప్రభువా ప్రభువా నీవేనా మంచికా పరివీ నీవేనా మంచికా పరివీ ప్రభువా ప్రభువా నీవే మంచిక పరివీ నీవేన మంచికా పరివీ దారీత పీనా నన్ను నువ్వీవచీ రక్షిచితివీ దారీత పీనా నన్ను నువ్కీవచీ రక్షిచితివీ నిత్యజీవము ఇచ్చిన దేవా నిత్యజీవము ఇచ్చిన దేవా నీవే మంచికా పరివీ నివేన మంచికా పరివీ నివేణి పరివీ నివేణమరివే ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన పరివే నీవేన మంచికా పరివే నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువ కను నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువ కను అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా మంచి కాపరివి నీవేనా మంచి కా పరివీ నీవేన నమంచి కాపరివి నీవేన నమంచి కాపరివి ప్రధాన కా పరిగా నీవు నాకై ప్రత్యక్ష మగును ప్రధాన క నీవు నాకై ప్రత్యక్ష మగును నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నీవే నా మంచికా ీవేనా పరివీ ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేనా పరివీ నీవేనా పరివీ ప్రెజరండ్ అక్క థ్యాంక్ యూ అక్క కృపామయూడా నీనా కృపామయూడా నీనా నివసిం పజే సినందురా ఇది గో సింహాసనం నీలో నివసిం సినందురా ఇది గో నస్తుతుల్ సింహాసనం కృపామయోడాలో కృపామయూడా నీలో నివసిం పజే సినందుతుల్ సింహాసనం నీలో నివసింపజే సినందు ఇదిగో నస్తుతుల్ సింహాసనం కృపామయూడా A. A. morally terminar caerthethethem A. సమీ సమీపించనియకా ఏ అపాయము నా గుడారం సమీపించనియకా నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున నార్గములన్నిటిలో ీనాశ్రయమై నందునామయూడా నీలో కృపామయూడా నీలో నివసిం పజే సినందు idigana stutula simha sanam nilo nivasimpaje sinanduna idigana stutula simhasanam krupamayuda చీకటి నుండి వెళ్ళుగులోని నన్ను పిల్లచిన్న తేజోమయా చీకటి నుండి వెళ్ళుగులోని నన్ను పిల్లచి తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశం లోజక తముచే సేదను రూపామయూడా నీలో రూపామయూడా నీలో నీలో నిల్లచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మారించు నా నిండుగా షముకు మారించు కృపామయుడా నీలనా కృపమయడా నీలో ఏ యోగ్యతలే ని నాకు జీవ కిరీటేచ్చోటకు ఏ యోగ్యతలే ని నాకు జీవ కిరీటమి చోటకు నీ కృపనను వేడకా శ్వత కృపగా మారేను నీ కృపనను వీడకా శ్వాశ్వత కృపగా మరేను కృపమయూడా నీలో కృపమయూడా నీలో నివసింపజే సినందునా ఇది గో నస్తుతులసింహాసనం నీలో నివసింపజే సినందు సింహాసనం కృపామయడా హలో థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ సిస్టర్ తండ్రి బ్రహ్మస్పతి ఇప్పుడు మా పాఠం తర్వాత మాట్లాడతాం ఒక వార్తాం కానీ మాతో మాట్లాడే ప్రయత్నపరిచినేష్ కృష్ణ పాఠం తీసుకెట్టుకున్నాం కర్మకండి ఆమె హౌ అప్డ్ ప్రొటెక్ట్ అవర్ సైడ్ మనం మనది మనము ఎట్లా కాపాడుకోవాలి హౌ యూ అప్ ప్రొటెక్ట్ అవర్ సైల్ దేవుని యొక్క మాటలు ఏమని చెప్తున్నా అంటే సేఫ్ యువర్ హార్ట్ మనం మన యొక్క హృదయం కాపాడుకోవాలండి మనం దేవుడు మన ఏమని చెప్తున్నా మన యొక్క హృదయం మనం కాపాడుకోవాలి ఎట్లా కాపాడుకోవాలి మనం తెలుసుకుందాం సెకండ్ పీచర్ సెకండ్ పీచర్ చాప్టర్ త్రీ ఫోర్ సెవెంటీ అది నాకు చిన్న ఇవ్వగలుగుతారా రెండో పీచర్ మూడో దా పదిహేడు ఎవరైనా సరండి ఫోన్ దగ్గర పెట్టుకున్నానా చెప్పండి వాయిటీగా రావట్లేదు సిగ్నల్ దగ్గర కూర్చోండి జోయల్ బ్రదర్ ఒక అది నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి నేను చెప్తా ఉంటాను కొంచెం చేయగలుగుతారా ఎందుకంటే ఐ కెనాట్ ట్రాన్స్లేట్ నేను తెలుగు సరిగా నాకు అంటే ఇంగ్లీష్ చదవగలుగుతాను ఇర్గ్ లో ట్రాన్స్లేట్ చేయగలుగుతాం కానీ తెలుగులో కొన్ని అద్ద్యాలు నాకు తెలుగు కొన్ని వర్డ్స్ నాకు తెలియదు రెండో పేతరు మూడో ధ్యానం పదిహేడు వచ్చిన రెండో పేపర్ మూడో ధ్యానం పేపర్ పదిహేడు వచ్చిన ప్రిలార మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తప్ప బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి ఇదేనా బ్రదర్ యొక్క మాటలు ఏం చెప్తున్నా తెలుసుకొని ఉన్నారు హలో దేవుని యొక్క మాటలు మనకి ఏం చెప్తున్నా అంటే ముందుగా తెలుసుకున్నామండి మనం దేవుని యొక్క మాటలు మనకి ఆయన యొక్క మాటలు మనకి చెప్తానే ఉంది దేవుని యొక్క మాటలు ఏమైనా అంటే మీ యొక్క మార్చుకోండి మీకు హృదయం మార్చుకోండి హలోలియా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు ఓకే ఒక దేని మాటలు చెప్పుకుంటాం మనకి నీతిలో మనం నడవాలి పడిపోకుండా నీతి మాటల్లో మనం నడవాలండియా దేన్ని ఒక మాటలు చేతి ద్వారా మనకు నీటి మార్గంలో మనం పడవాలి మళ్ళీ సరిపోదన్న ఇంకా చదవాలా బ్రదర్ చక్క అది మళ్ళీ ఒకసారి సెవెంటీన్ వర్డ్స్ మళ్ళీ సరి అవగా చదవాల చదవాలి ఇదేనా సెవెంటీ చెప్పి సెవెంటీన్ వర్డ్స్ మళ్ళీ ఒకసారి ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలను వలన తొలగిం తొలగింప పడకుండా మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి మనం తప్పడు భోజనలో వెళ్ళొద్దండి తప్పుడు బోధలో మనం పడిపోద్దు ఎందుకంటే ఇప్పుడు బౌద్ధిక సేవకులు వస్తే చాలా మంది వస్తున్నారు వాక్యం ఉన్నట్టు చెప్తలేరు వాళ్ళు ఓన్ స్టోరీస్ ఏదో కుట్ట స్టోరీస్ చెప్పడము వాక్యం వెళ్ళినట్టు చెప్పడం ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే నా దగ్గర అన్న జనులు రారేమో చెప్తే బాగుంటది వాళ్ళు తగ్గట్టు చెప్పాలి ఈ యొక్క వాక్యము మనకి ఏం నేర్పిస్తా అంటే కృతి వాళ్ళే సరిపోయేము మనకి ఖండిస్తుంది శుతి వల్ల మనం సరిచేస్తుంది ఆ మాటలు మనం చెప్పకుండా ఎంతో మంది పాట దేవుని యొక్క వాక్యం చెప్పకుండా వాళ్ళు స్టోరీస్ ఏదైతే కొత్త కొత్త స్టోరీస్ వాళ్ళు చెప్పడము ఇతరులను అంటే ఇతరులను ఇతరుల పాఠశాలను దూషించడము ఇతరులు మర్చము దూషించడం అది కాకుండా దేవుని వాక్యం ఏం చెప్తున్నా చెప్పకుండా వేరే వేరే దాని గురించి చెప్పడము తప్పుడు భూమికి తీసుకెళ్లడం అందుకే దేవుని యొక్క మాటలు మనకి ఏం తప్పుడు క్రైస్తవులు తప్పడు సేవకులు వస్తున్నారు వాళ్ళ నుంచి మనం తప్పించుకోవాలి దేవుని యొక్క మాటలు మనకి నిర్మించగస్తున్నాను ఇంకా వల్ల తొలగింపబడి తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడి మీకు కలిగిన స్థిరమను పిలిచి విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు స్థిరమనం మనకు కావాలండి అలలియా దేవుని యొక్క మాటలు మనకి ఏం ఉంటుందంటే స్థిరంగా మనం ఉండాలి దేవుడు మనం ఎట్లా పట్టబడి ఉండాలి అలలియా ఉడుము పట్టు ఉడుము పట్టు కలిసి ఉండే ప్రస్తుతలకి ఉడుము పట్టుతోటి మనం పట్టి ఉండాలండి దేవుని యొక్క వర్క్ దీవులో పట్టి ఉండాలి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాగాలు వచ్చినా ఇది కలుస్తున్నా ఇవన్న మాటలు మనకి ఎప్పుడైనా ధైర్యపరుస్తూనే ఉంటది ఎప్పుడైనా మనం స్టడీ చేస్తూనే ఉంటది ఫలలి చాప్టర్ సిక్స్టీన్ థర్టీ టూ కామెతలు పదహారు ఎప్పుడైనా పదహారు అధ్యాయము పదహారు అధ్యాయం పరాశ్రమశాలి కంటే దీర్ఘ శాంతం వాడు శ్రేష్ఠుడు సామెతలు పదహారు అధ్యాయము పది ముప్పై రెండు లక్ష పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు దీర్ఘశాంతం పట్టణము పట్టుకును వాని కంటే తన మనసును స్వాధీన పరుచుకును వాడు శ్రేష్ఠుడు తమకు వర్తని అసలమరాజారు మన సిమన్ చెప్తున్నారంటే who ever is stole again see the bit then the mighty and see who the ruled in the spirit that who aid in city పటమల పెరిమే సెలూల గ్రవని కో ఎవరు సెలూల జ పరస్ పరమ కాలికంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్టుడు మనము పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీన పరుచుకునివాడు శ్రేష్ఠుడు హూ ఎవర్ టోల్ ఎట్ యాంగ్రీనా కోబుంటూ ఉన్నవాడు పరోక్ష పరోక్ష గలవాడు తనకంటే శాంతిగా ఉన్నవాడు గొప్పవాడు అల్లులు మన యొక్క సేవలో ఎంతో మనని ఎన్నో మాటలు అంటా ఉంటుందండి అన్నది ఎలాంటి పోదా అంటే అపస్తుల పోదా అపస్తులుగా అపోస్తులు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో చిట్లు దిన్నర్లు అన్నా ఎంతో వాళ్ళు ఇంకా కృంగి కృంగి దేవునిలో పడిపోయి పడిపోయి ఉన్నారు కానీ వాళ్ళు ఇతరుల మీద చేయి ఇతరుల మీద మింగలేపడం అలాంటివి ఎలాంటి చేయలేదు ఇంకా దేవుని మాటలు ఏమని అంటే నీకు ఎంతమంది మీకు కోపం తెప్పిస్తున్నా గానీ శాంతిగా ఉండాలి ఎంతమంది నీకు నీ అంతా కొట్టు నీకు వచ్చా గానీ నువ్వు ఒక చెంప చూపెడితే ఇంకో చెంప చూపెట్టాలి అల్లు అల్లు నీకొక్క చెంప మీద కొట్టు ఇంకో చెంపు మీద చుట్టాలి అలాగే దేవుని మాటలు మనకు అది చేస్తున్నాడు ఎంతమంది నేను నా సిద్దరు ముగ్గురు అని నేను వాళ్ళని సేవించాను దేవ వాళ్ళని చూసుకోవాలి మన హృదయం దేవుని అర్పించేటప్పుడు మనం దేవుణ్ణి అడగండి దేవు నా యొక్క అర్పిస్తున్నాను నాలో ఏ యొక్క లోకాశాలు రావాలి చదవా పరాక్రమశాలికంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొని ఓకే దానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు ఇరవై మూడు వస్తున్నా ఇరవై మూడు తనకు పాని ఇదేనా బ్రదర్ తనకు ప్రాణహానికరమైనదని ఎదగక గురిద్దకు పక్షి ఇరవై మూడు ఇరవై మూడు అభియామ్ ట్వంటీ త్రీ ఓకే నీ హృదయం నీ హృదయములలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును ఇక్కడ దేవుడు మాటలు ఏం చెప్తాను మీకు హృదయం నుంచి జీవరాజు అంటే మనము ఏమైతే అండి ఈ యొక్క లోకంలో ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు పెద్దలు వాళ్ళకి తెలియదు ఒక చిన్న వయసు నుంచే ప్రేమ పడుతున్నారు ఇతరులకి మనిషిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి మనకి ఇస్తున్నారు ఇప్పుడు చూడండి మనం సేవ తెలుసు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం లవ్ మ్యారేజ్ అన్న ప్రీ మ్యారేజ్ అండి మ్యారేజ్ అంటే మనకు నుంచి జీవ జీవధారలు ప్రవలిస్తూ ఉంటాయి కానీ మనం మనం బయలుదేరము కానీ మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకోవాలి అలాగే దేని యొక్క మాటలు మనకి ఏం ధైర్యపరుస్తున్నాయంటే మాట మనకేం చెప్తున్నాయి నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకునుము నీ హృదయంను భద్రంగా కాపాడుకును ఒక హృదయం చిన్నవాళ్ళైనా సరేనండి పెద్దవాళ్ళు అయినా సరే అండి మనకు హృదయం మనం కాచుకోవాలి మన హృదయం మనం కాపాడుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకోగలటం ఏంటంటే కొంతమంది అంటే ధనానికి హృదయం ఇస్తారు కొంతమంది అయినా డబ్బు కొంతమంది ఏమో ఇతరులకు హృదయం ఇస్తారు కానీ మన హృదయం మనం కాచి కాపాడుకోదండి ఒక మాటలు ఇంకా ఏమైనా చెప్తుందంటే యూ హ్ టు సెకండ్ థింగ్ ఏంటంటే యూ హొటర్ టమ్ మన యొక్క నాడు కను మన అభివృద్ధి మనకు నాలుగు మనం అడ్లో ఉంచుకుంటే మనము కాపాడగలుగుతాము కీర్తనలు ముప్పై నాలుగు పదమూడు థర్టీ ఫోర్ సార్ థర్టీన్ చె మాటలు పలకకుండా నీ నాలకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుముటలు మాట్లాడకుండా నీ యొక్క మాటలు మాట్లాడకుండా నీ చెడ్డ మాటలు పలకకుండా నీ నాలకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము దేవుని యొక్క మాట్లాడు దావడు ఏమనిస్తున్నా అంటే చెడ్డ మాటలు పలకకుండా చెడ్డ మాటలు పలకకుండా చెడ్డ మాటలు మాట్లాడకుండా నేను ఒక నోటిని స్పష్టం పెట్టుకున్నాను అలాగే మన యొక్క నోటి మాట ఏంటి ఈ నరం లేని నాక పెట్టదు ఎంతో కుటుంబంలో ఈ నరం లేని నాలుక ఎన్నో చిచ్చులు ఇప్పుడు మనలో కూడా మనమెంటా దేవునిలో ఉన్న దాన్ని కోపం మనకి వస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళని చూ చూస్తూ మనకు కుప్పమోసలు చెప్పలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు మాటలు మాట్లాడుతూ ఉంటాం మన యొక్క నోటితోటి వాళ్ళని కుట్టిస్తున్నాం అండి మన నోటి తోటి వాళ్ళని చంపిస్తున్నాం చంప అన్ని మాటలు కొంతమంది అంటారు కదా ఈ నాకు ఎంతో దుఃఖపరుస్తుంది చదువుకోవాలని అనిపిస్తుంది అలాంటి మాటలు మనం మాట్లాడకూడదండి అలాంటి మాటలు మనం పాల్కూడదు హలో చాపర్ సాలు ముప్పై పదమూడు మూడో తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకొను ఊరు కనుక మాట్లాడు వాడు తనకు నాశనము తెచ్చుకును తన నోరు కాపాడుకున్నవాడు తనకు ఏం తెచ్చుకున్న తను కాపాడుకు తను కాపాడుకున్నాను మనకు నోరు మనం కాపాడుకోండి మనం ఎన్నో దగ్గరికి కొంతమంది స్త్రీలలో ఎక్కువగా కొట్లాడుతూ ఉంటారు ఇక్కడ వాటర్ దగ్గరైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళకున్న ఆగదు వేరే ఒక మాట మాట్లాడుతూనే ఉంటారు ఇతరుల గురించి మాట్లాడుతూనే ఉంటారు ఇక్కడ ఇతరు ముగ్గురు స్త్రీలు ఉంటే అక్కడ వేరే వాళ్ళ గురించి మన మాట స్త్రీల వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మనకే అంటే అవసరం లేదండి మనం చూసొద్దు ఇతరుల గురించి మనకు అవసరం లేదు ముస్లమ్ ముచ్చు మనకి అవసరం లేదు దేవుని యొక్క మాట లాంటి ముస్లం ముస్లమ్మ ఇతరుల గురించి మనం మాట్లాడద్దు మన యొక్క నోటిని మనం అచ్చలో ఉంచుకుంటే మనం బాచలేదు మన నోటి ఎక్కడ నుంచి మనం అచ్చలో ఉంచుకోవాలి దేవుని అడగాలి దేవా నాకు నోటిని నాకు హృదయం అచ్చలో ఉంచుదేవా నాతో మీరు ఉండదు నేను ఇతరుల ప్రతి ఎట్లా ఓకే మనం ఇంటర్వ్యూ దివా నాతో మీరు తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నాలుగో నుండి అధిక ఎట్లా ఇంటర్వ్యూ మంచి ఫేస్ చేయాలి మంచి మాట్లాడాలి మీరే మాటలు మాట్లాడుతుందా ఇప్పుడు ఒక చిన్న మాట తోటే వీళ్ళ వీళ్ళు వీళ్ళు పోతుంది సేఫ్ యువర్ టంగ్ బీ కేర్ఫుల్ అండ్ సమ్ ఫ్యామిలీ సేఫ్ యువర్ టంగ్ ఇప్పుడు ఒక నరం లేని ద్వారా ఎంతో మంది ఇల్లు ఒక పెద్ద మాటలు మాట్లాడదారా ఎంతో మంది ఇల్లు కోల్పోతున్నాయి అబద్ధాలు మాట్లాడిన ద్వారా ఎంతో మంది ఇల్లు are powerful they can scare or save can be strong they are created by um, they are created or they destroy oka mata oka word adi create chestadi adi describe describe kodthega sar adi oka manchi mata ayina avachu adi oka chedda mata ayina avachu adi oka manchi ni tayar chestadi oka cheddani kuda tayar chestadi oka mata tho manchi vyakti ga tayar chestadi adi oka cheddam kuda tayar chestadi ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే అండి ఇతరుల ముందు మనం వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే మన యొక్క మంచి మాటలు మనం మంచి మాటల ద్వారా దేవుని యొక్క మాటల ద్వారా మనము ఇతరులను ప్రేమించాలి దేవుని యొక్క మాటలు మన నుంచి రావాలి దేవుని యొక్క మాటలు మనం నుంచి ఇంకో హలో ఇంకా యువర్ వర్డ్ మాటలు చూస్తుండాలంటే అది ఇతరులను ప్లే చేయాలి దేవుని యొక్క మాటలు చూశారు కదండి దేవుని యొక్క మాటలు వినడానికి ఎంతో చిన్న శ్రమం వచ్చేది మనం కూడా మన యొక్క మాటలు వినాలి దేవుని యొక్క మాటలే మనం పలకాలి అలల్గా ఇంకా థర్డ్ ఏంటంటే అవర్ బిహేవియర్ చేంజ్ అవర్ బిహేవియర్ అండ్ మన యొక్క మనసుని మన యొక్క ప్రవర్తన మనం ప్రవర్తలను మనం అట్లా మనసుకుండా తెలుసుకుందాం హౌ టు ప్రొటెక్ట్ బిహేవియర్ ప్రవర్ సామెతలు పద్నాలుగు పద్దెనిమిది సారీ కొద్దిగా అంటే నాకు ఇంగ్లీష్ నుంచి తెలుగులో చెప్పి రాదు జ్ఞానం లేని వాడికి పద్నాలుగు లేని వాడికి ని వారికి మూడోత్ స్వాస్ మూడో మూడోత్వేట్ స్వాస్థము వివేకులకు జ్ఞానము కిరీటంగా ధరించుకుందరు జ్ఞానం లేని వారికి ఏమంటారు మూడోత్వము చదవండి నాకు పలుస్తూ జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకం వివేకులకు జ్ఞానమును కిరీటంగా ధరించుకుందురు జ్ఞానం లేని వారికి ఓకే జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్యము వివేకులకు జ్ఞానంను కిరీటంగా ధరించుకుందురు చెడ్డ వారు బ్రదర్ లేని వారికి మూడు అతమే మూడొచ్చి మూడు వచ్చా మూడొచ్చే మూడొకరమే అంటే sabiyam okay sabiyam ka question aa what is the meaning of mode sql mode sql mode kya mante hai మూలత్నింగ్ మూడు మూఢత్వము జ్ఞానం లేని వారికి వారికి అదే స్వాస్థ్యంగా ఎన్నుకుంటున్నారు జ్ఞానము లేని వారికి ఇక అదే కదా వాళ్ళకు మూఢత్వము అంటే ఇక వాళ్ళకు అదే తీసుకున్నారు జ్ఞానం లేదు వెర్రి వెరితనం వాళ్ళలోమ్మకాలు మూడు నమ్మకాలు మూడు నమ్మకాలు వాళ్ళకి మూడో సమయం నమ్మస్తారు గాయం తినివాడు మూడు నమ్మకాలని అంతా వెళ్తాడు హలో మూడు నమ్మకాలు ఒక మూడు నమ్మకాలు ఈ ఒక ఇండియాలో చాలా నమ్మకారండి నా ఇండియోలో ఒక దాడి ఉద్యమించిన తర్వాత ఒక భాష గారు బాబు ఒక సంఘం యొక్క వాస్తు నేనన్నా అంకల్ మీరు మూడా మూడు నమ్మకాలను నమ్ముతారంటే లేదు బాబు మీ యొక్క సంఘం యొక్క వాస్తు బాగలేదు అర్థమైపోతుంది అండి దేవుని యొక్క అంటే పాస్టర్ అనే పేరు కానీ ఆయన ఏం చేస్తున్నారంటే మూడు నమ్మకాలను నమ్ముతున్నాడు అలా ఇలా పూజ కానీ పిల్లి మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు ఏదైనా బల్లి పడినా కానీ బల్లి పడుతున్నా అనుకుంటా రేపు రైతు రైతు కళ్ళు కొట్టుకున్నా కానీ ఏదో చెడు జరుగుతుంది మంచిగా అడుగుతుంది ఈ యొక్క మూఢత్వంలో మనం అలాంటి మూఢత్వంలో మనం ఉంటే మన జ్ఞానం లేని వాడే మూఢత్వంలో సాధిస్తుంది జ్ఞానం ఉన్నవాడు ఏం జరుగుతాడు మనసు అనకాలకు జ్ఞానం కిరీటంగా ధరించుకుందరు జ్ఞానం లేని వాడికి మూఢత్వమే సాధించను మనం కిరీటం పొందుకోవాలి మనకి చులమూరు రాజుగా రాజు గారు తెలంగాణ రాదు దేవుడు అడిగాడు మీకేం కావాలంటే దేవుడు నా జ్ఞానం ఒకటి చాలా చూద్దాం నా జ్ఞానం ఉంటే మనం కూడా మనకి ఇంత ఆడు మనకి ఎంత ఇచ్చిన మనం అడుగుతూ దేవుడు జ్ఞానం దాచు ఈ యొక్క వాక్యం ఈ యొక్క వాక్యం మనకు జ్ఞానం దాచు చెప్తున్నా జ్ఞానం దాచు నాకు తెలివి దొచ్చు మనం అడుగుతున్నాం కాదండి దేవుని అసలు మనకి ఎలాంటి ఎలా అంటే జీవితం లాగా ఉంటుంది ఒక జీవితం జ్ఞానం కిరీటం ధరించుకుంటారంట జ్ఞానం అంటే జ్ఞానం మనకు కిరీటం లాగానే మనకుంటారు కిరీటం మనం పొందుకోవాలి ఇంకా మనం తెలుసుకోవాలి సామెతుడు పదహారు పదిహేడు సామెతుడు పదహారు చెడుతనము విడిచి నడుచుటే యథార్థ వనస్తులకు రాజమార్గము చెడుతనము విడిచి నడుచుతాయే యథార్థవంతులకు రాజమార్గం రాజమార్గం రాజమార్గం ఓకే యథార్థవం మనం యథార్థ కంటూ యథార్థవంతులు చెడు వేది స్నానంతో నాకు మలిసి నడుచుతే యార్థవంతులకు రాజమార్గము చెడుతనం మనం మనలో ఓకే సార్ మనలో ప్రొటోకాల్లో చెడు అనే బాగా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి ప్రోటోకాల్లో కంపల్సరీ అంటారు మనం అనుకోవచ్చు నాలుగు లేదు నాలో ఎక్కువ నాలో అనుకోవచ్చు తన మనలో ఏ ఒక్క చెడు ఆయన కంపల్సరీ ఇప్పుడు చూడండి అమ్మ అనుకోవచ్చు మనం దేవుడి ఇంకా మునిగి ఉండాలని తన ఒక చిన్న మనలో ఉండొచ్చు మనంటే ఇతవ మనకంటే మంచి బిల్డింగ్ పంట మనకంటే మంచి బిల్లు మనకంటే మంచి కళ్ళు ఉన్నాయి మనం చూపెడుతున్నాం మనకు మూడు మనం చూపెడుతున్నాం దేవ మనం అడుగుతున్నాం దేవా నాకు ఇదితాయి రెండు బిల్డింగ్ కొనుక్కున్నారో నాకు మూడు బిల్డింగ్ అవుతుంది వాళ్ళు రెండు కార్ కార్ కొనుక్కున్నారో నాకు ఐదు కార్లు కావచ్చు ఇట్లా మనం కోరుకోద్దండి దేవుడు మనకు తీర్చడానికి చాలు దేవుడు మనకి ఎంత తగ్గి దేవుడిని కాదు దేవా తగ్గించి మా తగ్గించితోనే ఉండాలి దేవుడు దేవుడితో ఉండేదండి దేవుడు తగ్గించితో కదండి ఫస్సు కాకలే ఆయన కావాలంటే ఎన్నో కోట్ల రాజులు రాణులు ఆయన దగ్గర ఒక శాస్త్రంగా పడగడ్డది కానీ ఆయన తగ్గించుకున్నాడండి మనకు చూపెడుతున్నా నేను తగ్గించుకున్నా కదా మీరు కూడా తగ్గించుకునే ఉండండి రాయి స్టోర్లు తగ్గించుకునే ఉండాలి ఇప్పుడు నాకు మొన్న ఒక టీచర్ చెప్తున్నాను వాటి మీనింగ్ క్రిస్టియన్ అని ఒక అంటే ఒక లైఫ్ అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీనింగ్ ప్రసిస్టింగ్ తగ్గించుకోవడం వాళ్ళు ప్రేమ కనిపిస్తుంది దేవుని ప్రేమ కనిపిస్తుంది కానీ గాంధీ గాంధీ గారు ఏమన్నారంటే ఐ లైక్ క్రిస్టియన్ బట్ ఐ డినా ఐ లైక్ క్రిస్టియన్ కి బట్ ఐ డినాన్ ఓకే గాంధీ గారే చెప్పారు క్రిస్టియన్ అంటే ఇష్టానికి కానీ క్రిస్టియన్ అంటే ఇష్టం గారు మనం దేవుని మా దేవునిలో నడుస్తున్నామని మనం అనుకుంటాం కానీ ప్రతి ఒక్కొచ్చిన మనం తప్పని చేస్తున్నాం మాట ప్రయత్నం చెప్తాను వాట్ యువర్ దట్ దేర్ విచ్ మన యొక్క తాలంపులే మన యొక్క చేతులు మన యొక్క వర్డ్స్ అయిపోతుంది మనం ఏం వాళ్ళు ఇస్తున్నామో అదే చెప్తున్నాం మరి ఇప్పుడు నేను ఏం వాళ్ళు తీస్తున్నా అదే చెప్తున్నాను ఓకేనా వాచ్ యువర్ థాట్ దట్ జెబ్ ద వర్డ్ వాచ్ యువర్ వర్డ్ దట్ జె బికెన్ ద యాక్షన్ మనం ఏం మేము ఏం పలుస్తున్నామో ఏం చెప్తున్నామో అదే ఇప్పుడు మన యొక్క చాతలే మన యొక్క చేతులు మనం అనుకుంటాం కదా పని చేయాలనుకుంటే ఆ పని చేసుకోండి కానీ దేవుని ఒక మాట ఏంటి వాచ్ యువర్ వర్డ్ that they became the action watch your action that they became a habit watch your habit that your character that they became your character watch your character that they, your decisions okay na ikkada marali ikkada emandarichu na ikkada salampule emi chethale ikkada manaku vadche ikkada manaku action action manaku habit cheyate oka habit che manaku character che okay క్యారెక్టర్లు వస్తుంది మనకు ఆ యొక్క క్యారెక్టర్ మన యొక్క డెస్టినీ అయిపోతుంది ఇప్పుడు ఒక దొంగ బాధ ఉన్నాడు ఆలోచిస్తాను దొంగతనం దొంగతనం చేయాలని దొంగతనం చేయాలని ఆలోచిస్తాడు దొంగతనం చేస్తాడు అదే దొంగతనం చేస్తూ అది ఆయన యాక్టివిటీస్ అయిపోతుంది అది యాక్షన్ అయిపోతుంది యాక్షన్ ఆయన ఒక హ్యాబిట్ అయిపోతుంది దొంగతనం చేయకపోతే ఆయనకు సిట్లేస్తుంది దొంగతనం చేస్తేనే డబ్బు వస్తుంది ఒక చెడు దాడిలో ఆయన నడుస్తున్నాడు కదా ఒక హ్యాబిట్స్ ఆయనకు వచ్చేస్తుంది చె హ్యాబిట్ మనం కూడా దీవెన్ నడవా మేము ఏమైనా చెడు పనులు చెడు దాట నడుస్తున్నా చెడు ఆలోచన చేస్తున్నాడా దీవెన చేయించిన తర్వాత మనం మన హ్యాబిట్ హ్యాబిట్ క్యారెక్టర్ ఆ యొక్క హ్యాబిట్స్ ఆయన క్యారెక్టర్ వస్తుంది ఆ యొక్క హ్యాబిట్స్ అయిన క్యారెక్టర్ ఆ దొంగ వాడే హ్యాబిట్స్ అయినా క్యారెక్టర్ వస్తుంది ప్రతి దాంట్లో దొంగతనం చేయడం ప్రతి దాంట్లో మోసం చేయడం ఒక క్యారెక్టర్ మనకు డిస్టిని అదే క్యారెక్టర్ ఇప్పుడు ఆ దొంగలికి అది ఏంటంటే మంచి బ్యాంక్ నేను దొంగలు తీసుకోవడం ఆయన ఒక డెస్టినీ మనం కూడా తీన్నాడు అయితే వా నాకు మాటలు నా యొక్క చేతులు నాకు హ్యాబిట్ నాకు క్యారెక్టర్ నా యొక్క డెస్టినీ నువ్వే నీ నాటి కావాలి నీ యొక్క వర్డ్ అయినా కావాలి ఏ యాక్షన్ తీసుకున్నాను యాక్షన్ అయినా కావాలి నీకు మాటలు నాకు హ్యాబిట్స్ కావాలి నీకు ప్రాధాన్యత ఉన్నా కావాలి అనేది హ్యాబిట్స్ మనం పొందుకోవాలి మంచి హ్యాబిట్ ఇది వా మంచి వాక్యము నాకు కావాలి మేము మంచి వాక్యము చేయాలనుకుంటున్నాం గివ్ మీ ద బెస్ట్ హ్యాబిట్ ఒక హ్యాబిట్ క్యారెక్టర్ గివ్ మీ ద బెస్ట్ క్యారెక్టర్ బ్రో మనం అడగదు మన మంచి డిస్టమ్ మనకు బెస్ట్ ఏ బాగా ఏ ఒక్క లోకం సరం మన మంచి బిల్డింగ్ కొనుక్కోవడం మంచి చర్చి కట్టుకోవడం ఇవన్నీ మన దెస్టింగ్ సార్ దేవుడు ఒక చిన్న చిన్న జాబ్ ఇస్తారు జాబ్ మనకు చూసుకొని మనకు తెలిపాలి వాళ్ళ ఒక రచయం మన యొక్క దెస్టినీ అండి ఇక్కడ ప్రొటెక్టివ్ హార్ట్ మన దేవుని కాపాడుకొని ప్రొటెక్టివ్ వర్ టెన్స్ అండ్ మన యొక్క మాటలు మన యొక్క నాలుగు మన హార్ట్లు ఓకేనా దాడు ఇక్కడ దేవుని ఏమాడుతున్నాడు అంటే దేవా నీకు మా నా యొక్క తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణం కాపాడుకోను తన యొక్క ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణంను కాపాడుకోను తన ప్రాణం కాపాడుకు మనకు ప్రవర్తనను మనం అప్పుడప్పుడు మన ప్రవర్తనలు ఇతరులు అంటారు నీకు ప్రవర్తన బాగాలేదు చెప్పిన మాటలు బాగాలేదు అలా మనం తెలిసిస్తారు కానీ మనం అవన్నీ పట్టించుకోవద్దు ఇతరులు మనం ఇతరులు మనం తెలిసి ఇస్తారు కానీ మనం పట్టించుకోవద్దు మనం మంచి ప్రవర్తన మనల్ని ఉండాలని వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మన యొక్క దేవుడి గీతం ఏమంటారు అంటే మనం ఎల్లప్పుడు ప్రాధాన్యం ఆయన యొక్క దేవుణ్ణి మొర పెడుతున్నామంటారు ఆయన ఉంటారు అలా ఏమనుకుంటారు అంటే ఎప్పుడు ఇస్తున్న దేవుళ్ళు ఎందుకంటే ఆఫ్టర్ బాక్స్ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూసారా ఘోర బిడ్డలు వచ్చాడు గోర బిడ్డలు వచ్చారు నేను అన్నాను అదే నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను దేవుని నడుస్తున్నాను కానీ మీరు లోకంలో నడుస్తున్నారు అది తప్పు కదా ఆయన మన యొక్క హ్యాబిట్ తెలిసిపోతుందండి దేవుణ్ణి మనం ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఇచ్చే రోజు అర్థమైపోతుంది అండి మన హ్యాబిట్స్ దేవుడు రాకముందు మనకు హ్యాబిట్స్ ఎక్కడ దేవుడు ఈ రోజు వచ్చిన తర్వాత మనకు హ్యాబిట్స్ ఎక్కువండి ఆయన పర్షుతాపం అనుకున్నప్పుడు మనకు హ్యాబిట్స్ ఎట్లా మనకు తెలిసిపోతే ఇతరులు తెలిసిపోతే మనకు కూడా తెలిసిపోతుంది మనం మన యొక్క ఆలోచన వస్తుంది అబ్బా ఫస్ట్ ఇట్లా ఉండే తర్వాత ఇట్లా అయిపోయాను కానీ మన హ్యాబిట్స్ మనం చేసుకోవాలి నాలుగు భక్తుడు దేవునికి ఏమయ్యాడంటే దేవా నా యొక్క నోటిని చెక్కంతో నా యొక్క నోటిని నాశనంకు ముందు గర్వము నడుచును పడితే ముందు అహంకారమైన మనసును నడుచును ఎయిటీన్ నాశనంకి ముందు గర్వము నడుచును ఎయిటీన్ చదువుతున్నాను బ్రదర్ నాశనంకు ముందు గర్వము నడుచును డి ఊటకు ముందు అహంకారమైన మనస్సును నడుచును ఓకే నాస్తానికి ముందు ఏం ఏం పడుతుంది అంటే గర్వం గర్వం ముందు నాశనానికి ముందు గర్వం ఓకే ఓకే నాశనము గర్వం మనము దీవంలో ఉన్నా మనలో గర్వం కంపల్సరీ ఉంటుందండి చాలా మంది గర్వం కంపల్సరీ దీవెన్ యొక్క మాటలు ఏం చెప్తున్నాడు నా స్టైతే ముందు మనలో ఏమైనా అంటే నాకు నాకు అనుకుంది మనం అంతా అనుకోండి అనుకుంటాం నాకు గర్వం మనలో కంపల్సరీ వచ్చేస్తుంది అదొక సైతం మనకు కంపల్సరీ జరుగుతుంది నాకు ఇంట్లో నేను అందరికంటే మంచిగా మంచి స్థాయిలో ఉన్నాను నేను అందరికంటే మంచి అనేక ఆత్మని దర్శించాను ఒక చిన్న గర్వం మనలో వచ్చేస్తుంది ఒక విధానం ఇంకా లేదు దేవుడిని ఒక వాక్యం ఏం చెప్తుందంటే నాశం ముందు గర్వము వస్తుందంటే అండి నాశనం కొందరు మనం గర్వపడద్దు ఇప్పుడు ఇతరులు మనల్ని ఏమంటారంటే నువ్వు ఇంటి మంచి చేస్తావు ఇది మంచి చేస్తావు కానీ అక్కడ దేవుడులో మనము దేవుడు ఇచ్చాడండి మనకి మనం దేవుడు ఇచ్చాడు దేవుణ్ణి మనం గమనించుంటారు మన ఒక మాటలు మనం మనలో పెట్టుకుంటే ఆమెను ఏది ఇచ్చగలుగుతాను అది తీరుకున్నాను మనకు రుద్రంటే ఒక మనలో ఏమన్నా తెలుసు అని గర్వము దేవుణ్ణి గర్వం కూడా మనసు రావచ్చు దేవుణ్ణి అడగాలి అంటే దేవుడు కొత్త కొట్టిస్తాడు వెనక నాశనంకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారము మనసు నడుచును పడిపోవటకు ముందు పడిపోవటకు ముందు పడిపోవట పడిపోవటకు ముందు అహంకారం హంకారము మనసు నడిచి నోట్లేసేస్తారు పడుకోకముందు అహంకారం మనలో అహంకారం ఉంటుందండి అట్లా అహంకారం ఉంటుంది అహంకారం అనేది ఏం చేస్తుందంటే అహంకారం అంటే ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు అహంకారం అంటే మనకి పొగరు పొగరు గర్వము మనగా ఉండద్దు అండి సమస్యలో చాలా భక్తులు వాళ్ళు గారు చెప్తా ఉన్నారు మనంలో అహంకారం ఉండద్దు మనంలో గర్వం ఉండద్దు దేవుణ్ణి అడగాలి మనం దేవా నాలుగున్న అహంకారం అంచు ప్రభావం నాలుగో నాలుగన గౌరవం అంచు ప్రభావం దేవా నాయిగా మీరు ఇవన్నీ నాకు వస్తం లేదు నువ్వు నాకు కావచ్చు మన ఇంటికి ఏమి వాడగలి మనం లాస్ట్ ఏంటంటే మన యొక్క బిహేవియర్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మనము మన యొక్క శత్రువులను ప్రేమించాలి బిహేవియర్ లో తెలుసు ప్రొటెక్ట్ మై బిహేవియర్ ప్లాట్ అండ్ చేంజ్ మై బిహే బిహేవియర్ మన యొక్క దైవం మనకు మూడు విషయాలు మనము అడగాలండి చెప్పుకోవాలి దేవున్ని I pregunted. I think I collected my living day and life in my life. Now? There is a story from personal homes and people like aunter gene, all of these stories. They were known as I used to teach. The people that were outside of theoke, had the best place to help her. yoga, observing. The three things went on. చెప్పలేని అంటే రోగం నుంచి డాక్టర్ దగ్గర డాక్టర్ అన్నాడు ఎన్ని బైద్యుల దగ్గరికి వెళ్ళినా కానీ ఏం దగ్గరకున్నా ఆ రోగం తగ్గించలేదు తర్వాత లాస్ట్ కింద ఏంటంటే నేను గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళామని వెళ్ళింది పాషా గారి దగ్గర తెలియదు పాఠా గారు నేను ఇట్లా మిమ్మల్ని ఇట్లా అవన్నీ గురించి అబద్ధం చెప్పాను అవన్నీ గురించి ఎన్నో నిండలు వేశాను వాళ్ళ వీళ్ళకి కానీ పాఠాగారు చిన్న పని చేయమా తర్వాత నేను క్షమించేస్తాను అన్నా అని కోడి యొక్క కోడి యొక్క రిచలు అట్లా నేను దూది తీసుకురామా నా దగ్గరతో చెప్తాడు తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ ఏం చెప్తావు అంటే ఒక్కొక్క నువ్వు ఎవరెవరింటికి తెలిసి చెప్తావో ఆమె దగ్గర ఇవన్నీ వచ్చి ఆరా చెప్తారు వేసి వచ్చేసిన తర్వాత ఆమె పాషాల తర్వాత పాసరా అన్నారు వెళ్ళి మళ్ళీ అవి తీసుకురామంటే ఆమె మళ్ళీ ఆమె అన్నారు పాసరా ఎట్టు ఉంటుంది అవి గాలికి అట్లనే మన నోటి మాటలు కూడా మనకు మాటలు కూడా ఇతరులు మన ఇతరుల గురించి మనం చెప్పినాం కానీ వారి అది వెళ్తూనే ఉంటదండి అది ఆగదు మన నోటి మాటలు ఆగదు ప్రస్తుతం దాంట్లో మన ఇతరుల గురించి మనం అంటే అది వెళ్తూనే ఉంటది అది ఆగదు ఎక్కడైనా ఎగిరిపోతూనే ఉంటది ఒక కోడి దగ్గర ఒక డ్యూటీ ఎగిరిపోతూనే ఉంటది మనం ఎప్పుడైనా సరే ఇతరుల ఏ పాస్టర్ గారినైనా సరే ఏ సంగళనా సరే ఏ యొక్క మన ఇంటి సభ్యుల గురించి అయినా సరే మనం చెడుగా మాట్లాడదాండి హాలే మీకు అర్థమైంది అనుకుంటున్నాం బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్ ఆశీర్వాదం ఏమండ మన ప్రభు చీస్తూ కృప సమాధానం దర్శకు మనకు అందరికీ సదాకాలం చూడైందని కాక ఆమె ప్రేజురాల్ సిస్టర్ ప్రేసు అన్న ప్రేసరా బ్రదర్ సిస్టర్ సిస్టర్ అన్ని బ్రదర్ ప్రేజ్ సిస్టర్ గోయన్ బ్రదర్